కాబట్టి వీడు జిజ్ఞాసతో మొదలు పెడతారు ఆత్మస్వరూపాన్ని నేను తెలిసేసుకోవాలి అని మొదలు పెడతారు దానికోసం నేను ఎఫర్ట్ చేస్తాను ఎఫర్ట్ ఏమిటి ఎఫర్ట్ గురు శుశ్రూష చేస్తాను పఠానికి వెళ్తాను అనవసరమైన లోక వ్యవహారాలను ప్రక్కన పెడతాను శ్రవణం చేస్తాను మనడం చేస్తాను ధ్యానం చేస్తాను అని శ్రవణం ఈజ్ ఎన్ ఎఫర్ట్ అనుకుంటాడు శ్రవణం ఈజ్ ఎన్ ఎఫర్ట్ బట్ ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎఫర్ట్ పైకి ఐదవ దస్తుదాకా నడిచి వచ్చే వరకు ఎఫర్ట్ ఎఫర్ట్ క్లాస్లో కూర్చున్న తర్వాత ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎఫర్ట్ ఎనీ నోర్ మనము పుస్తకం కొనుక్కొని కుర్చీలో కూర్చుని దాన్ని పేజీలు తీసి చదవడం ప్రారంభించే వరకు ఇట్స్ ఎన్ ఎఫర్ట్ అండ్ దెన్ ఇట్ ఈస్ నో మోర్ ఎన్ ఎఫర్ట్ ధ్యానం చేస్తాను మీకు రహస్యం చెప్తున్నా ధ్యానం అనేది క్రియ అని మీరు అనుకుంటున్నంత వరకు మీకు ధ్యానము కుదరదు ధ్యానము క్రియ కాదు ధ్యానంలో చేసేదేమీ ఉండదు పైగా చేయడం మానేస్తే అది ధ్యానం అవుతుంది కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ సీకింగ్ యూ డోంట్ గెట్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ యూ ట్రై టు నో ఇట్ యూ డోంట్ గెట్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ సెకింగ్ ఫైట్ యూ డోంట్ గెట్ ఇట్ నాకు రామాయణం బాగా బుర్రలో ఫిక్స్ అయి ఉంటుంది హనుమంతుడు ఏం చేస్తాడో తెలుసునండి అశోక వలంలోకి వెళ్తాడు వెళ్తూనే అతనికి అర్థమైపోతుంది ఏమనే సీతాదేవి అంతేకాదు అతను సంతోషించేస్తాడు ఏమని నాకు సీత దొరికేసింది ఇంకేం చేస్తాడో తెలిసిన వెతకడం మానేస్తాడు అశోకవనంలో వెతకడం ఆయన వెతకడం అశోకవనంలో వెతకడం అలా ఉత్సాహంగా నాలుగు అడుగులు వేసుకుని లోపల లోతుల్లో గడుపుతాడు డెక్టర్లో గడుపుతాడు గడిపోయేపటికి అక్కడ శింసావ వృక్షం సీత కనబడిపోయింది ఇంకా అవి అక్కడ ఇంకా చూడలేదు ఆయన ఆయనకి హ్యాపీ నాకు చేత దొరికేసింది ఆ చెట్టు మీద కూర్చుంటాడు చేత కనబడిపోయింది ఈ లోపల వస్తుంది అది ఆయన వెతుకుతున్నంతసేపు ఆవిడ దొరకద ఆయన వెతకడం మానేసినప్పుడే దొరుకుతుంది అది మీరు మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే శృతి ఒక అద్భుతమైన వాక్యాన్ని చెప్పింది నాస్యకృతృతేన మోక్షమనేది అది it is not the effect akuratah it is not an effect it is not something which is caused it is akuratah pratahante caused akuratah it is not something which is caused and therefore krute naasti by effort you don't get it this is the third block any block you tell me three blocks మొదటిది నేను జీవులను పుణ్యాత్ములను పాపిని ఇత్యాది తన గురించి తనకున్న ఫిక్సేషన్స్ రెండవది దేవుడి గురించి ఫిక్సేషన్స్ మీరు దేవుడి గురించి అంత గట్టిగా ఫిక్సేషన్ పెట్టేసుకుంటే మీకు ఆత్మానుభవము ఆ దైవత్వము మీకు అనుభవానికి రాదు దేవుడి గురించి అంత గట్టి ఫిక్సేషన్ పెట్టేసుకోకూడదు ఇంకా తండ్రి దేవాలయాన్ని దర్శించినప్పుడు కూడా మీరు ఎలా దర్శించాలో నేను కొలపర్యాయం చెప్పి ఉన్నా దేవాలయం అన్నది ఇట్ కెన్ బికమ్ ఎ బ్లాక్ ఆర్ ఇట్ కెన్ బికమ్ ఎ స్టెపింగ్ స్టోన్ నేను పలు పర్యాలు చెప్పి ఉన్నా దేవాలయం అనేప్పటికి నామరూపాలు బంధముగా అయిపోతాయి కాబట్టి మీరు అక్కడ విగ్రహమును చూస్తూ ఉన్నప్పుడు కూడా దాన్ని ఓంకార రూపంగా భావన చేయండి అంటే ఈవెన్ రిలేటింగ్ టు ద నేమ్ అండ్ ఫామ్ సబ్అవుట్ ఆఫ్ ది నేమ్ అండ్ ఫామ్ ఓంకార రూపంగా భావన చేసినప్పుడు నామరూపాలు జారిపోతాయి తర్వాత ఎదురుకుండా కనపడుతున్నా ఆయన ఆత్మరూపంగా ఉన్నట్లుగా మీరు భావన చేయండి అప్పుడేమవుతుంది దేవాలయం అన్నది నామరూపముల కరడుగట్టిన ఇన్స్టిట్యూషన్ టెంపుల్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ వేర్ నేమ్ అండ్ ఫామ్ రూల్ ద రూస్ట్ అలా ఉంటుంది టెంపుల్ అంటే నామరూపముల యొక్క కరడుగట్టిన ఇన్స్టిట్యూషన్ ఇట్ విల్ బైండ్ యూ కానీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు టెంపుల్ ను కూడా ఒక స్టెపింగ్ స్టోన్ కింద మీరు ఉపయోగించుకోగలుగుతారు కాబట్టి దేవుడి గురించి మీకున్న ఫిక్సేషన్స్ అన్నీ కలిపి సెకండ్ బ్లాక్ థర్డ్ బ్లాక్ యువర్ ఎఫర్ట్ టు నో యువర్ ఎఫర్ట్ టు సీక్ యువర్ ఎఫర్ట్ టు క్యాప్చర్ ఇస్ ది థర్డ్ బ్లాక్ ఈ మూడు బ్లాక్ల నుంచి మీరు బయటపడిపోతే మీరు దేహమని మీరు వంద సార్లు అనుకున్నా మీరు దేహము కదాలరు నేను దేవుణ్ణి కాదని మీరు వెయ్యిసార్లు అనుకున్నా మీ దైవత్వాన్ని మీరు కోల్పోరు అది అక్కడున్న ఆ విషయం బోధేపి చైతన్యస్వరూపుడై ఉన్నప్పటికీ ఎస్శా ఎవరికైతే అనుభవ ఆత్మానుభవము కథంచనా ఏ విధముగనైన జాయతే పుట్టుటలేదు తం అట్టివాణిని గూర్చి లోష్టం నరసమాకృతి మానవునితో మానవుని ఆకారములో నున్న మట్టిముద్దయ్యైన తం అట్టివాణిని గూర్చి శాస్త్రం శాస్త్రము కథం బోధయ ఎట్లు బోధించగలుగును ఇప్పుడు అర్థమైందా నేను ఇందాక నుంచి పడ్డ ఎఫ్ఐటో మీకు ఇప్పుడు తెలిసిందే కాబట్టి మీరు ఈ మూడు బ్లాక్స్ని చాలా తరోగా పెట్టేస్తుంది మూడు బ్లాక్స్ ముఖ్యంగా ఈ మూడు బ్లాక్స్ ఏమవుతాయంటే మీరు కొంత ఓ కాలు రేలు ఓ కాలు సంసారం ఓ కాలు రేలు రెలిజియన్ అంటే పుణ్యాన్ని సంపాదించేటువంటి పద్ధతిలో రెలిజియన్ ఇంకో సందర్భంలో ఓ కాలు రెలిజియన్ ఓ కాలు వేదాంతం అండ్ యూఆర్ సో క్లవర్ కన్నింగ్ అండ్ క్లవర్ ఏమిటి ఈ సంసారాన్ని మనం చెక్కబట్టాలి దేవుణ్ణి చెక్కబట్టాలి ఓకే తర్వాత దేవుణ్ణి మనం అడ్డుపెట్టుకోవాలి మన కోరికలు తీరుస్తూ ఉండాలి మన భయాలనే ఆయన సెటిఫైట్ చేస్తూ ఉండాలి మళ్ళీ అద్వైత వేదాంతం కూడా నాకు వచ్చి చేయాలి ఎందుకంటే తీరా అద్వైత వేదాంతం జారిపోయిందనుకోండి రాలేదనుకోండి కనీసం దేవుడు కోరికలు తీర్చే దేవుడైనా మిగిలి ఉంటాయి లక్ష్మీదేవి ఇప్పుడు కళ్యాణవది చేసుకుంటే మనకేమో ప్రసాదం గతుంది ప్రసాదం భక్షయటి అనే ఐదు వాక్యాలు ఉన్నాయి ప్రసాదం భక్షయతి అంటే ఏదో కనీసం ప్రసాదమును పుణ్యమైన మిగులుతుంది ఇటు అద్వైతము చేయజారిపోయి అటు ప్రసాదము చేయజారిపోయి పుణ్యము చేయజారిపోయి ఎటుగా ఉండైపోతాయేమో నేనేది ఏముండనుకుంటే కాబట్టి మనకున్న క్లెవర్నెస్ మనకున్న కన్నీ నేచర్ దిస్ వర్క్స్ అగెన్స్ట్ అవర్ ఆత్మజ్ఞానం కాబట్టి ఎవడైతే era మీ ఎందు ప్రజ్ఞానము గలదా అంటే ప్రజ్ఞానం అంటే ఏమిటండి చెప్తాను అని నేను ఇందాక ప్రజ్ఞానం అంటే నేను ఉన్నాననే అనుభవము దేని వల్లనే కలుగుతుందో అదే ప్రజ్ఞానము ఉందండి నా ఎందు ప్రజ్ఞానము గలదు ఎలా ప్రజ్ఞానం బ్రహ్మాని మహావాక్యం విన్నావా విన్నానండి ఆ ప్రజ్ఞానమే పరమాత్మాని కదా దానర్థం అవునండి అయితే ఇప్పుడు నీ ఎందున్న ప్రజ్ఞానమే నీ స్వరూపము అదే నీ యొక్క దైవత్వము దీనికి నీ అభ్యంతరం అంటే అది అనుభవానికి రావటం లేదండి ఇంకా అనుభవానికి ఏమవుతుంది అనుభవానికి రాదు అనుభవ స్వరూపముగా ఉంటుంది తప్ప అనుభవానికి రాదు సపోజ్ అనుభవానికి వస్తే నీకంటే భిన్నమైనది అవుతుంది పరిచ్ఛిన్నం అయిపోతుంది కదా అనుభవానికి రాదు నాకు అనుభవానికి రావటం లేదండి అంటే చూడు నువ్వు మనిషి ఆకారంలో ఉన్న మట్టి ముద్దదిగా నీకు శాస్త్రం బోధించటం సంభవము కాదు మనిషిలో ఎంత డిఫికల్ట్ వర్స్ చూడండి ఈ సృష్టిలో సర్వము తెలుస్తుంది ఆఖరికి మీ చేత భేదృష్టితో ఆరాధించబడే దేవుడు కూడా తెలుస్తాడు కానీ బోధ అంటే చైతన్యం అనుభూతి అది తెలియదు ఇట్ డజన్ కమ్ టు బి నో అన్ తర్వాత ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇప్పుడు ఘటజ్ఞానము హ్యాపెన్స్ పదజ్ఞానము హ్యాపెన్స్ స్వర్గము హ్యాపీనెస్ వైకుంఠము హ్యాపీనెస్ మంచి హ్యాపీనెస్ చెడు హ్యాపీనెస్ సుఖము హ్యాపీనెస్ దుఃఖము హ్యాపీనెస్ కానీ బోధ ఇట్ డజంట్ హ్యాపీ ఎందుకంటే హ్యాపీనింగ్ అంటే ప్రవాహంలో ఓ సమయంలో వచ్చి ఇంకో సమయంలో పోయి కాల ప్రవాహంలో నో బోధ మీద అది గతంలో లేని క్షణం ఏదైనా కలదా లేదు భవిష్యత్తులో బోధ లేని క్షణం ఏదైనా కలదా లేదు బోధ డస్ నాట్ హ్యాపన్ ఇట్ ఈజ్ బోధా కెనాట్ బి నోన్ ఇట్ ఈజ్ బోధ కెనాట్ బి ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఈజ్ కాబట్టి అది మీ స్వరూపము అది మీరు తెలుసుకుని కృతార్థులు కందు మళ్ళీ చెప్తాను బోధే ప్రజ్ఞానస్వరూపుడై ఉన్నప్పటికీ ఎవనికైతే అనుభవ ఆత్మానుభవము కథంచన ఏ విధముగలైన నాయతే కలుగుటలేదో లొష్ణనసమాకృతి మానవుని ఆకారంలో ఉండే మట్టి ముద్దయైన తమ్ మట్టి వాణిని గూర్చి శాస్త్రం వేదాంత శాస్త్రము కథం ఏ విధముగా బోధయేతు బోధించగలుగుము కాబట్టి బోధ అనేది ఎప్పుడూ ఉన్నది ఇట్ ఈస్ నాట్ కాజ్ ఇట్ ఈజ్ it doesn't cause anything else it is kavati adhi eppudu unnadi kavati me rendu chestarunte let go of the search let go of the search daru gunchi vetagadam manu dhyanamlo kurchod sitin meditation and the let go of the search mundu let go of the body లెట్ ఇట్ డ్రాప్ ఇట్ విల్ డ్రాప్ మీరు ఎలా వచ్చేస్తే డ్రాప్ అయిపోతుంది లెట్ గో అఫ్ ది మైండ్ లెట్ విల్ డ్రాప్ ఆఖరిన ఒక చిన్న సంస్కారం మిగిలి ఉంటుంది ఏంటి దేహము లేదు మనస్సు లేదు ఇప్పుడు ఆత్మని మనం పట్టుకోవాలి డ్రాప్ బ్యాక్ ఈ దేహము లేని ఈ చైతన్యము గలదే ఇది ఉందో డ్రాప్ బ్యాక్ దాన్ని అసెస్ట్ చేయటం మానేయండి ఇది ఎలాగంటే సైలెన్స్ గురించి ఎప్పుడో చూడండి ఇన్నర్ సైలెన్స్ అవ్వండి ఇన్నర్ సైలెన్స్ మీరు సైలెన్స్ గురించి ఆలోచిస్తున్నారనుకోండి ఇజ్ ఇట్ సైలెన్స్ ఈ సైలెన్స్ ఏమైనా మనం పొంది తీరాలి అనే పట్టుదలతోటి ఉన్నారనుకోండి విల్యు గడ్ ద సైలెన్స్ నో సైలెన్స్ అనే పదాన్ని పట్టుకున్నారనుకోండి విల్లు గడ్ ది సైలెన్స్ నో కాబట్టి సైలెన్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూస్తాను ఇంతవరకు సైలెన్స్ని మనం ఎరగము మనస్సు యొక్క చలనమునే ఎగుదము ఇప్పుడు నేను ధ్యానంలో ఈ సైలెన్స్ ఎలా ఉందో నేను తెలుసుకుంటాను అని మీరు ప్రయత్నం చేశారనుకోండి ఈజ్ సైలెన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ చాలా సూక్ష్మములైన అంశములు స్థూలమైన దేహాభిమానము మనస్సు యొక్క ప్రవాహము ఇది స్థూలం వాటిని ఎదురుపెట్టేయడంతో పాటుగా ఈ సూక్ష్మములను కూడా you want don't, uh, don't leave anything you allow them to drop njetha meditation lo me em chestan ante leave mind and japam allow the mind to drop ini ante nenu mind ni vinjipettanu annallo okka atropponu nenu edo effort chestunanu idu chestunanu adi chestunanu anedoddu you allow the mind to drop nenu you ee know, point ni అనేక కోణాల నుండి నేను వ్యాఖ్యానం చేస్తూ ఉన్నా బికాస్ ఇట్ ఈజ్ వెరీ క్రిటికల్ ఆ శ్లోకము చాలా క్రిటికల్ వర్సలు మీకు బాగా రావాలని చెప్తున్నా నేను ఒక దృష్ణాంతం చెప్తాను అది మీకు ఈ శ్లోకానికి అనుభవిస్తుందేమో చెప్పండి నాకు అండ్ మెడిటేషన్ గైడెడ్ మెడిటేషన్ చెప్పా సెవెన్ టు సెవెన్ థర్టీ బ్రేక్ఫాస్ట్ ఏదైనా అవుతున్నాం ఏదో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఆశ్రమంలో బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది కూర్చొని ఎంజాయ్ చేసుకుంటే ఒక విద్యార్థి వచ్చాడు ఒక పెద్ద సార్ మెడిటేషన్ ఈజ్ వండర్ఫుల్ ఇట్ ఈజ్ లైక్ సమాధి ఫర్ మీ ఇట్ వర్క్ ఎక్స్ట్రీమ్ వ్యాన్ అన్ఎక్స్పెక్టెడ్లీ బ్యూటిఫుల్ ఐ ఎంజాయ్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయిపోయి నెక్స్ట్ డే మళ్ళీ మెడిటేషన్ క్లాస్ చెప్పాను వచ్చి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను సార్ నాకు సమస్య వచ్చిందన్న ఏడు చెప్పండి నాన్న నిన్నంత బావు నిన్న బాగుంది మెడిటేషన్ కాదు ఎందుకంటే అంత అలా కాలేదు అంటే నేను చెప్పాను అది ఇది నేను నేనైతే సేమే చెప్పారండి అంటే మీరు సేమే చెప్పారు నాకు తెలుస్తోంది కూడా ఫ్రమ్ యువర్ సైడ్ ఇస్ సేమ్ ఎక్స్పాడు సిమిలర్ ఎక్స్పాడు ఫ్రమ్ యువర్ సైడ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బట్ ఫ్రమ్ మై సైడ్ ఎస్టడే వాస్ మార్గల టుడే ఇట్ ఈస్ జస్ట్ సూపర్ ఫిషియన్ వాట్ కుడ్ బి దెరింగ్ సార్ అంటే నేను చెప్తా కూర్చోండి నాన్న మీరు జాగ్రత్తగా వినండి మీరు అర్థం చేసుకుంటే మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఎస్టర్డే యువర్ మైండ్ వాజ్ ఓపెన్ యువర్ నాట్ ట్రై టు మెడిటేట్ మీరు మెడిటేషన్ చేయాలని మీరు ట్రై ఏమీ ఏదో మెడిటేషన్ చెప్తాడైనా చూద్దాం ఓపెన్ మైండ్తో తెచ్చి కూర్చున్నారు ఇట్ మెడిటేషన్ హ్యాపీ టుడే యూ వాంట్ టు మేక్ ఇట్ హ్యాపీ under yesterday you came under you submitted your self that is today you do not submit you will make it happen you will do meditation you have to, it will happen so then boss it won't happen and then sala karakkale nen cheppana veep kuda meeru disappointment avtaru మీరు ఫస్ట్ డేది అయిపోయింది బిగినర్స్ లక్ అయిపోయింది ఏదైతే బిగినర్స్ లక్కని ప్యాకార్ట్ లో ఉంటున్నా అలాగే మెడిటేషన్ లో కూడా మీకు బిగినర్స్ లక్క కూంట్ గెట్ ఇట్ టుమారో ఆల్సో యు స్టే విత్ యు వాచ్ మైండ్ ఎన్ని రకాలుగా ప్లే చేస్తూ ఉందో వాచ్ చేస్తూ ఎవర్ లూజ్ ద విక్నెస్ ఎవర్ లూజ్ దాట్ you are i vela me meditation baga raakundaga me mind trick is playing is in me you are upu kuntunaru kada it will happen again it may happen the same way now probability it will happen in a different way play with be the clear don't get disappointed don't get irritated asada you were late today you are disappointed come out of these two states of mind stop all effort drop all effort ఈవెన్ డోంట్ ఈవెన్ ట్రై టు అసెస్ దట్ ఇన్నర్ సైలెన్స్ మీరు ఆ సైలెన్స్ ని అసెస్ చేసుకుంటే అది సైలెన్స్ కాదు అలా చేయలేదు ఇక్కడ పరిస్థితి సిమిలర్ సైలెన్స్ ముందుగా మీరు ప్రజ్ఞానం అని పెట్టుకోండి సైలెన్స్ కి ప్రజ్ఞానానికి తేడా ఏమీ లేదు రెండు ఒకటే జిహ్వాస్తిన మే తుక్తి లజ్జాయకలం యథ నుధ్య మయా మోధ కల్పిద్ద జిస్వాస్తి నేత్యుక్తిర్లజ్జాయ కలం మోధో ఈ వేదాంతం చెప్పడంలో సమస్య ఉంటుందండి ఒకసారి ఓ మహాత్ములు పాఠం చెప్తున్నారు పైన ఒక పరీక్ష ఈ జగి జనరల్ లెక్చర్ భాష్య పాఠం ఏం కాదు జనరల్ లెక్చర్ పీర్లు ఏం చేస్తారంటే జనరల్ లెక్చర్స్ చెప్తారు పాఠం చెప్పడం పాఠం చెప్పడం ఇస్ రెస్పాన్సిబిలిటీ ఇట్ రిక్వైర్స్ బిగ్గర్ ఇన్వాల్వ్మెంట్ తర్వాత మీకు పెద్దది క్రౌడ్ ఉండదు పాఠం చెప్తే క్రౌడ్ ఉండదు విద్యార్థుల వాళ్లే సెటిల్ అవుతారు ఈ క్రౌడ్ క్రౌడ్ ఉంటుంది క్రౌడ్ మెంటాలిటీ ఒకటి ఉంది వాళ్ళు డ్రాప్ అయిపోతారు వాళ్ళకి అది వర్కౌట్ కాదు వాళ్ళు డ్రాప్ అయిపోతారు క్రౌడ్ మెంటాలిటీలో అయితే పక్కనే ఆర్కెస్ట్రా పెట్టుకుని మధ్య మధ్యలో వాడు వైలిన్ కోపుతూ ఉంటాడు వీడతూ ఉంటాడు ఆర్కెస్ట్రాతో నడుస్తూ ఉంటుంది నేను నిమిషానికి ఒక మాట అంటే ఇలా కూర్చొని ఉంటాడు ఆర్కెస్ట్రా నడుస్తూ ఉంటుందే తమలాడు శ్రీరామచంద్ర భగవాన్ కి అంటాడు అనేది అందరూ జయ రామచంద్ర భగవాన్ హైనా అంటారు మళ్ళీ తమలా కృష్ణ అలా పోతూ ఉంటాం బానే ఉంటుంది ఇట్ ఇస్ నాట్ అని చెప్పి ఏముంటుంది సీతామాయి తమలా వాల్మీకి భగవాన్ అన్నీకు భగవాన్ కాదని లేనంటున్నా అల్ మీకు అత్యంతము పూజని రామచంద్రజీ కథ దునియా మీకు స్మైలాయా కాబట్టి మీకు బుద్ధికి మీరు చేయాల్సింది ఏముండదు అలా అలా పడుగు ఉండడా ప్రా కూడా ఎంటర్టైన్మెంట్ రోజంతా కష్టపడుతుంటారు సాయంకాలం ఇంకొకటి కష్టపడడం కాకుండా అలా విశ్రాంతిగా ఉండదు సో దిస్ ఇస్ కాల్డ్ క్రౌడ్ మెంటాలిటీ క్రౌడ్ మెంటాలిటీలో వాళ్ళు క్లాస్లో ఫిట్ కాదు డ్రాప్ అయిపోతారు సో ఎనీవే ద పాయింట్ ఐ వాజ్ మేకింగ్ ఈజ్ ఆయన పాఠం చెప్తున్నారు ఆయన లెక్చర్ పబ్లిక్ లెక్చర్ లెక్చర్ గ్యాలరీ లెక్చర్ నికేమో బ్రహ్మతి చెప్తున్నందుకు మనం నేర్చుకోవాలి సరే నేను జాగ్రత్తగా అనుకుంటున్నా సో యద్వాచా అభ్యుదితం ఏదో వాటభ్యుద్యతే తదేవో బ్రహ్మత్వం విద్ధి నేను బ్రహ్మను వర్ణిస్తాను పెట్టుకోకు నువ్వు వర్ణించలేవు వాక్కు అందడు వాక్కు ఉన్న ప్రజ్ఞానమే బ్రహ్మై ఉంటే ఈ వాక్కు ఆ వెనకాల ఉండే ప్రజ్ఞానాన్ని ఎలా వర్ణించగలదు తదేవో బ్రహ్మ వాక్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకో ఆ పట్టుకో అది బ్రహ్మ ఇప్పుడు మనకి మన దగ్గర ఒక సంస్కారం ఉన్నది ఏమిటంటే ఇప్పుడు గంగా గోదావరిలో మీరు స్నానం చేస్తారా ఇవి నాటి సాటిస్ఫైడ్ మీరేం చేస్తారు నాసికాయ మన కార్యంకి వెళ్తారు ఎందుకని అక్కడ గోదావరి పుట్టింది కదా ఉద్భవ స్థానం ఉద్గమ స్థానము అంటారు యమునా నదిలో స్నానం చేసి సంతోషపడచ్చు కదా కాదు మీరు యమునోత్రి వెళ్తారు ఎందుకంటే ఉద్గమ స్థానం అలాగే గంగ గంగాలో స్నానం చేసి ఊరుకోరు గంగోత్రిపోతారు గోముఖం వెళ్ళిపోతారు ఎందుకని ఉద్దమ సో ఈ సంస్కారాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే అసలు మీరు వాక్ ఒక ప్రవాహం ఈ ప్రవా అదొక నది అలా మీరు జీవించి ఉన్నంతకాలం అలా ప్రవాహ రూపంగా మాట్లాడుతూ ఉంటారు ఈ వాక్కు వెనకాల మనస్సు యొక్క ప్రవాహము గలదు అది నది దాని మూలాన్ని మీరు పట్టుకోండి అదే పరమాత్మ కాబట్టి పరమాత్మ నాసికాత్రి ఎంబంలో ఉన్నటంటే అర్థం ఏంటంటే మీ మనస్సులోపల ఆ మనస్సు యొక్క ప్రవాహము వాక్కు యొక్క ప్రవాహము మనస్సు యొక్క ప్రవాహం ఏది కలదో ఎన్ మనసానమనుకే ఏనాహు మనో మతం తదేవో విద్ధి ఆ మనస్సు యొక్క ప్రవాహం ఎక్కడ ఉద్గమించిందో పట్టుకో మనస్సు యొక్క ప్రవాహం ఎక్కడ ఉద్గమించింది అంటే ఏం చేయాలి మీరు నిద్రలేచిన మోహం మూమెంట్కి వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే తెల్లవారు సామానం మీరు నిద్ర లేచి మొదలుపెట్టారు కదా మనస్సు ప్రవాహం ఆ నిద్ర లేచినప్పుడు లేచారు అయా అహమస్మి అనే దాంతో లేచారు కాబట్టి ఈ యొక్క ప్రవాహం నాసికాత్రేయం ఏమిటనమాట ఇప్పుడు అహమస్మి అనమాట ఈ అహమస్మి మూలంలో ఉందన్నమాట దేవుడు అక్కడ ఉన్నాడనమాట అక్కడి ఇవ్వ అక్కడ వెతుక్కో అని చెప్తున్నారు ఆయన హీఈ్ టీచింగ్ దాట్ ఆయన చెప్తున్నారు ఏ నాహు మనోమతం పదేవో అదే బ్రహ్మ అంటే నేదం ఎద్ధ ఉపాసతే ఇగో ఇది బ్రహ్మ అని దేవున్నోహణ పెట్టి ఓ రూపాన్ని పెట్టి ఇది నాకంటే భిన్నంగా ఉన్నది నా చేత ఆరాధింపబడేది నేను పరిచ్ఛిన్నుడైన భక్తుడను వాడు దేవుడు అది బ్రహ్మ అని నువ్వు అది బ్రహ్మ కాదు అని చెప్తూ ఉంటాయి ఆయన ఏం చేశాను కృష్ణా మీ చేత భేద దృష్టితో ఆరాధింపబడేది బ్రహ్మ కాదు అని చెప్పలేదు అది చెప్పడం మానేసి దానికి ఇంకేదో అర్థం చేశారు దానికి ఇష్టార్థ చేసి నేను అలా అంటున్నాను ఆయన నాకేసి చూశారు మంగళేశ్వర జిల్లా కలెక్టర్ ఉంటా అంటే నాకు తెలుసు నాకు తెలుసుందని కూడా నువ్వు తెలుసుకో జనానికి ఇది చాలు అర్థమైన వ్యక్తి అంటే వేదాంత పాఠం చెప్పడం ఎంత కష్టమో అందుకోసం చెప్తా ఈ జనానికి ఇది చాలు కానీ నేను అనుకున్నాను ఇది అ డిస్టర్బీస్ అని నేను అనుకున్నాను ఎందుకంటే వేదాన్ని చెప్పి వాళ్ళు ప్రపంచం అంతటా ఉన్నారు ఎక్కడో ఒక్కచోట చెప్పాలి నేదం ఎద్దుదం ఉపాసతే ఆయన అన్నారు వేదం ఎద్దిద్ద ఉపాసతే అన్నది నెత్తి మీద పిడుగు వేయడం లాంటి వచనము అన్నారు అంటే నేనున్నాను ఏమో భగవంతులు ఎందుకు పెట్టాడో ఓసారి ఆ పిడుగు నెత్తిని పడ్డితేనే మనిషిదేమో హ్యాష్ టు మేక హెస్ టు మేక అలా ఎంతకాలంలో నిద్రపోతాడు మనిషి నేదం ఎద్దిద్ద ఉపాసతే అని ఆ వాక్యాల్ని అర్థం చేసుకుంటే దాంట్లో మరి రేకప్ అవ్వాల్సింది చాలా ఉంది నా చేత ఆరాధింపబడే దేవుడు నాకంటే భిన్నంగా ఉన్నాడు దేవుణ్ణి ఆరాధించే నేను దేవుడి కంటే ఉన్నాను అనే దృష్టి నుంచి బయటపడాలి మీలో ఒక భక్తుడు ఉన్నాడు కానీ ఆ భగవానుడు మీకంటే బయట ఉన్నాడని మీరు భ్రమపడుతున్నారు ఆ భగవానుడు కూడా మీలోనే ఉన్నాడు యూ హెవ్ టు కమ్ టు నో దాట్ తర్వాత మీలో ఉన్న భక్తుడికి మీలో ఉన్న భగవానుడికి ఆ యూనియన్ అవ్వాలి ఆ ఏకత్వం సిద్ధించాలి అది సిద్ధించకుండా మీరు అడ్డుపడిపోతానంటే మీ భక్తికి మీరు అపచారం చేస్తున్నారు ఆ యూనియన్ను ఆ ఏకత్వము ఆ అద్వైతము సిద్ధించాలి ఇట్ హ్యాష్ టు హ్యాటన్ మీలో ఉన్న భక్తుడిని మీలో ఉన్న భగవానులతోటి కలపాల్సినటువంటి పూచి మీ ఉన్నది అదే యథార్థమైన భక్తి ఆ అద్వైతం కాకుండా మీ యొక్క మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నము అది భగవంతుని ఏడలా అపచారం అవుతుంది కాబట్టి నేదం ఎద్దుపాసతే యూ హ్ యు కెనాట్ డిస్సార్ట్ దాట్ నేను ఒక మాట చెప్పాను యూ డోంట్ చూజ్ కేనోపనిషత్ ధర్ చూసి ఒకనోపనిషత్తు పాఠం చెప్పే ప్రయత్నం అంటే పఠోపనిషత్తు చెప్పండి లేకపోతే రామాయణం చెప్పండి లేకపోతే భాగవతని చెప్పండి అలాంటి వీళ్ళు చెప్పండి అప్పుడు మీరు అద్వైతం కొద్దిగా ఉంటుంది ఉరికే అది అలా స్పృశించి వదిలేస్తారు మిగతా విషయాలు దృఢంగా ఉంటాయి దట్ ఈస్ ఫై మీరేమో తగుదురమ్మా అని తేనోపనిషత్తు తప్ప వేరే మీకు ఏది దొరకలేదా కేనోపనిషత్ ఈజ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఉపనిషత్స్ అని ఈ రోడ్ నీట్ దానికి కావలసిన వాడు ఉంటాడు వాడు చదువుతుంటాడు వీరికి జనాలని పోవేసికి ఏదో భవిష్యత్తు చెప్పాల్సిన అవసరం లేదు అది చెప్తాలని ముందుకు తీరా నేతం చేద్ద ఉపాసతే అంటే దాన్ని పక్క దారి పట్టించటం ఇట్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ షుడ్ నాట్ బి డన్ లైక్ డా ఈ కథంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఇందాక చెప్పిన దృష్టాంత బ్లాక్స్ మూడు బ్లాక్స్ ఉన్నాయని నేను విస్తారంగా మీకు వివరించాను ఆ పెర్స్పెక్టివ్ని మీరు కరెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది అని అందుకోసం చెప్పారు We'll complete this వివిల్ కంప్లీట్స్ జిహ్వాజ్జాయి జిహ్వా నాక అస్తి ఉన్నదా నవా లేదా ఇది అనే ఉక్తి మాట యథా ఏ విధముగా కేవలం కేవలము లజ్జాయ లజ్జ కొరకు మాత్రమే అగునో సిగ్గుపడదగినది మాత్రమే అగునో అది దృష్టాంతం ముందు దృష్టాంతం తెలుసుకోండి ఒకడు అన్నాడు నాకు నాలుగుందా లేదా అని అడిగాడు అడిగితే వాడు అడిగిన ఆ ప్రశ్న వారు సిగ్గుపడదగిన ప్రశ్న వాడు సిగ్గుపడాలి అలాంటి ప్రశ్న వేస్తుంది ఎందుకంటే నాకు అనేప్పటికీ వాడికి తెలిసిపోవాలి ఏమని నాలుక ఉన్నది ఈ ప్రశ్న అడగడం అనవసరం అని తెలిసిపోవాలి వాడికి అది తెలియలేదు వాడికి పైగా నాకు నాలుక అన్నాడు అప్పటికే నా తెలియదు ఏం లేదు ఏం లేదని ఊరుకోవాలి ఉన్నదా అని అడిగాడు అప్పటికైనా తెలియాలి అయ్యా తెలిసిందలేండి నేను నా ప్రశ్నని రితుడిగా చేసుకుంటున్నానని అనాలి నాకు నాలుక ఉన్నదా లేదా అని ప్రశ్నించి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడంటే వారు సిగ్గుపడదగ్గ విషయం అది క్షరమాణ జాహియా కదా క్షణమాణి జాహియా ఆయన కూడా పార్లమెంట్లో రామ్దేవ్ బాబా గురించి శరమాని చాహియే అని ఏదో ఏదో ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయనన్నారు శరం ఆనీ చాహియే వయస్సు చూసుకుంటే నాకు తండ్రి లాంటి వయస్సులో ఉన్నాడు ఇలాంటి మాటలు మాట్లాడడానికి శరము ఆనీ చాహియే అని ఆయన అన్నారు రామ్దేవ్ బాబా గారు అన్నారు ఇప్పుడు ఓ మూలిక ఉన్నది ఆ మూలికకి పుత్రజీవిక అని పేరు ఇండియన్ సొసైటీ ఎందుకంటే అందరికీ పుత్రుడు కావాలి పుత్రుడు అందరికీ పుత్రుడు కావాలి సందేహం ఏమన్నా ఉంది ఎందుకంటే వీటి తద్దురం పెట్టాలి తజ్జనం కూతురు పెట్టినా పర్వాలేదా పర్వాలేదా పర్వాలంది పుత్రుడే కావాలి కానీ పుత్ర అనే మందు అమ్మకూడదు ఆ మందు మీద పేరు పుత్రజీవని అని ఉండకూడదు దీన్ని హైపోక్రసీ హైపోక్రసీ అనవచ్చా అనుకోండి ఎవరైనా ఎవరి అభ్యంతరం ఉండదు అని వాట్ అసీస్ హైపోక్రసీ సొసైటీ అంతా కూడా కొడుకే కావాలి కానీ పుత్రజీవని అనే మాట ఉండకూడదు రామ్ బాబా గారు అంటారు దాన్ని నేనేం చేయనురా బాబు సంస్కృతంలో పేరు పుత్రజీవని తెలుగులో అదే పేరు కన్నడల్లో అదే పేరు నేపాలీ భాషలో అదే పేరు ఈ అన్ని దానికి ఆ మూలికగా అదే పేరుంది ఆ మూలికి తోటి చేసిన మందు పేర్లు నేనేం మార్చను మీ ఏడుపు మీరు ఏడమని చెప్పాడు కాదురా మరి ఆ పేర్లో కొడుక రందు కూతురు దాన్ని నేనేం చేస్తాను వర్షాలు ఇడిపోయిపోతుంది ఇప్పుడు తస్యాపత్ర్యం ఉంటుంది పానీథస్య పుత్ర దాశరథి హేన దృష్టాంతం ఇస్తాను కానీ అపత్యం అంటే మగపిల్లాడైనా అడపల్ల దృష్టాంతం ఇవ్వలేదు కాబట్టి కౌమిదిని అవతల పాలైందంటే ఓకే గుట్ రెస్పాన్సిబుల్ ఫర్ దా అక్కడ ఉన్న పాఠం ఏదో చెప్తున్నాం తప్ప ఇవో ఉంటాయి అప్స్క్యులాంటిస్ ఒపీనియన్స్ కరెక్టే అబ్స్క్యురాస్ పురాణాల్లో అవి అవే సో సో వాట్ యూ వాంట్ టు డూ అబౌట్ వెరీ హైపోక్రిటికల్ సొసైటీ నేను అలా అనిస్తా అన్నానికి అర్హత కుసరాంటే కొడుకనే అర్థం నేను అలా చెప్తూ నేనేం చేస్తానంటే పుత్రశ్చా పుత్రిషా ఏకశేష సమాసం చేసి నేను అలా చెప్తూ ఉంటా అంతా అసలు ఓతికి వెళ్ళలేదు ఈ ఎంపీకి అసలు ఏమీ తెలియదు ఇదంతా ఖర్చు నేను అర్థం చెప్పినప్పుడు అలా చెప్తూ ఉంటా అక్కడ ఏముందో దానికి ఆ పేరుంది సో వెరీ హైపోక్రసీ ఇలాంటి వాటిని అలాగా హైలైట్ చేయటం హైపోక్రసీయే కదా చెప్పండి హైపోక్రసీ ఎనీవే కాబట్టి శరమాన్ని చాసే నాలుగు నాకు నాలుగు ఉన్నదా లేదా నాకు సందేహంగా ఉన్నది అనడానికి శరమాన్ని చాసే అదేవిధముగా బోధ ప్రజ్ఞానము తెలివి మయా నాచేత న బుద్ధ్యతే తెలియబడుటలేదు బోద్ధవ్యంకా తెలుసుకోవాల్సి ఉన్నది ఇది అనే మాట కాదృషి అతిదియే ప్రజ్ఞానము నాకు తెలియలేదు నేను ప్రజ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే ఓడి వెళ్ళివాడ ప్రజ్ఞానమునందు అన్నీ తెలుస్తాయి ప్రజ్ఞానము మళ్ళీ తెలియబడదు ప్రజ్ఞానము తెలియబడిదైతే అనాత్మైపోతుంది కాబట్టి దేని వలన అన్నీ తెలుస్తాయో అది ప్రజ్ఞానము అది నాత్మరూపము అని తెలుసుకో బియవే బియవే అంటే మీరు ప్రజ్ఞానంలోనే ఉన్నారు కాదండి నేను ఆ ప్రజ్ఞానాన్ని తెలుసుకోవాలి అలాగే ఇంకేం తెలుసుకుంటాం తెలుసుకోవడానికి ఏం లేదక్కడ ఆ ప్రశ్న అడుగుతున్నాడు ప్రజ్ఞానము నేను తెలుసుకోవాలి అని అడిగాడంటే ప్రజ్ఞానంలో ఉండడిగాడా లేకుండా అడిగాడా ప్రజ్ఞానంలో ఉండే అడిగాడు నాకు నాలుగు ఉందా లేదా అని అడిగాడంటే నాలుగు ఉండి అడిగాడు తెలిసింది కదండి అది శ్లోకం సో కాబట్టి మీరు ఆ బోధస్వరూపులయ్యే ఉన్నారు మీరు కొత్తగా మిమ్మల్ని బోధస్వరూపుల్నిగా ఎవ్వరు చేయలేరు మీరు నిద్ర లేవడం వంటి నిద్ర నిద్ర ప్రయత్నం చేసి లేస్తారా లేకపోతే అలాగా స్పాంటేనియస్గా వేస్తారా స్పాంటేనియస్గా వేస్తారా ప్రయత్నం చేసి లేస్తారా నిద్ర లేవరా అంటే ఇంకో ప్రయత్నం చేసుకున్నాను అన్నాడంటే అర్థమైంది వారు ఇంకా సోమరిగానే ఉన్నాడు ఒక మహాత్ముడు తెల్లవర అంటే ఆ ప్రజ్ఞానం అనేది ఎలా ఉంటుందో దానికోసం చెప్తున్నాను ఒక తెల్లవరదమును లేచి నడిచి వెళ్తున్నాడు వాకింగ్కి వెళ్ళాడు చెప్పానండి తెల్లవరదమును వాకింగ్కి వెళ్తున్నాడు అప్పుడే అరుణోదయ కాంతులు అంటే ఉషష్కాంతి అంటారు తెల తెల వారుతున్నది పక్షులు అప్పుడే లేచి కిణకిలారావములను మంద్రముగా అంటే కొద్దిగా మొదలుపెట్టాయి అంటే అన్ని పక్షులు లేవలేదు ఏవో కొన్ని పక్షులు లేచే మిగతా పక్షులు లేచే హడామీల్లో ఉన్నాయి ఇక్కడ అక్కడ తలుపు తీసినప్పుడు వేసినప్పుడు దూరంలో వినబడుతోంది చల్లని గాలి వీచుతోంది మంద మారుతము వీచుతోంది వాతావరణం చల్లగా ఉంది ఆయన కూడా అప్పుడే ఫ్రెష్గా నిద్ర లేచాడు హాయిగా నిద్రపోయి ఫ్రెష్గా లేచాడు మనస్సు ప్రశాంతముగా ప్రసన్నముగా ఉన్నది నడిచి వెళ్తున్నాను ఇంతట్లోకి ఓ ఇంటి పక్క నుంచి వెళ్తుంటే అక్కడ తల్లి కొడుకు నిద్ర లేపుతోంది నాయనా నిద్ర లేవరా లేచి చదువుకోవాలరా అని అన్నా తెచ్చుకో అలా నిద్రపోతే పరీక్షల్లో మార్పులు తక్కువ వస్తాయి లే తెలివి తెచ్చుకో నిద్రలే అని అంటూ ఉంటుంది అది ఆయన వినపడుతుంది వినపడేప్పటికీ ఆయన తరణైపోతాడు భగవంతుడు తరనే నిద్రలేగుతున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మనము పెద్ద వయసు వచ్చిన తర్వాత సాగుతుంది పెద్ద వయసు వచ్చి కూడా నవ్వలేదు అంటే వాడు వాడి వాడికి పెద్దరికమే లేదని ఏమిటి నవ్వాలి పెద్ద పెద్ద వయసు వచ్చిన తర్వాత నవ్వు తనలో తాను నమ్ముకోవాలి ఏమని ఈ కళలన్నీ సత్యములని ఇంతకాలం భ్రమపడ్డది నేనేనా ఇంత వ్యామోహంలో ఈ డబ్బంతా కూడబెట్టి ఇదేదో ఉద్ధరిస్తుందని ఈ వ్యామోహం నాకేనా ఇంతటి వ్యామోహం ఉన్నది వీళ్ళందరూ నా వాళ్ళు నేను లేకపోతే వాళ్ళు ఉండలేను వాళ్ళు లేకపోతే నేను ఉండలేను అనే భ్రమను పడ్డది నేనేనా హాహాహా ఎంత వ్యామోహం ఎంత చెటగాని తనము ఎంత అవివేకము అని పెద్ద వయసు వచ్చిన వాడు నవ్వుకోలా తన మూర్ఖత్వాన్ని తెలుసుకుని తను నవ్వుకోవాలా అక్కర్లేదా అలా నవ్వుకోలేదనుకోండి అంటే అర్థం ఏంటి మరి శరీరం పెరిగిందే కానీ బుద్ధి పెరగలేదనమాట దీనికి నడిచి వెళ్తుంటే ఒక్కసారిగా ఆ భగవంతుడు వెనకాల తట్టి నిద్ర లేపినట్లయింది ఏమిటి వ్యామోహం ఈ సంసారంలో పడి నేను ఇలాగా ఈ వ్యామోహంలో పడిపోయాను ఇంతవరకు నేను ఏదో మూటగట్టాననుకున్నదంతా ఒక కళ ఇది నా కుటుంబము నా సంసారము ఇదంతా నేను అనుకున్నదంతా కూడా ఒక స్వప్నము స్వప్నాలను సత్యాలుగా భ్రమపడుతో బతికేసానంతగా ఇట్ ఈస్ హైటాక్డ్ మూస్ ఉ నా అని అనిపించింది ఆయనకి ఆవిడెవరో తెలంగాణ నిద్ర లేకుతుంటే ఆ మాట విని ఆయనకు ఆ రకమైన అంతఃప్రేరణ కలిగింది కారణం ఏమిటి చుట్టూ ఉండే వాతావరణం కూడా ఆ రకమైన మేల్కాంచుటకు అనురూపమైన వాతావరణం అంతే అతనికి తెలివి వచ్చేసింది ఆ తెలివి ఎలా వచ్చిందంటే అహం అసంగహ అసంగోహం పూర్ణోహం చిదానందరూప శివోహం శివోహం అనేది తెలివి వచ్చేసింది అంటే అలా వెళ్ళిపోయాడు అది వెనక్కి రాలేదు వాకింగ్కి వెళ్ళాడు కదా వెనక్కి రాలేదు అలా వెళ్ళగా వెళ్ళగా ఓ మఠం ఒకటి కనపడదు దాంట్లో కూర్చున్నాడు వాళ్ళు మహారాజ్ ఏమన్నా పలహారం చేస్తారా అని అడిగారు మీ ప్రతి చేస్తాను అది తిన్నాడు అక్కడ వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు సాధువులు ఎవరైనా దీన్ని కూడా అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండిపోయినాడు ఇంటి దగ్గర వాళ్ళు ఎదురు చూస్తున్నారు వీళ్ళు నడకకి వెళ్ళి ఇంకా రాలేదు ఏమిటి వెళ్ళిన వాడు సిక్స్ థర్టీకి కాఫీ కాఫీ ఏంటో వెనక్కి రావాల్సిన వాడు ఇంత దాకా రాలేదు ఏమిటి అని ఎనిమిదైనా రాకపోతే వాళ్ళందరూ వెతకడం ప్రారంభించారు ఏ డైరెక్షన్ లో ఏంటి అండ్ డైరెక్షన్ లో ఏంటి ఏమన్నా ముస్లాయిన్లా వాకింగ్ వచ్చారు చూశారంట చూస్తాడు ఆఖరికి మఠంలో దొరికాడు వాళ్ళు ఏమిటండి నాయన గారు మా తాతగారు ఇక్కడ కూర్చున్నారు ఏమిటంటే వాళ్ళందరూ వచ్చి మా గారు అత్తగారు ఎంత ఇక్కడ వచ్చారు కొడుకులు కోడ్రులు మనవాళ్ళు వస్తే శుభం భూయాత్ర మీరు ఇంటికి వెళ్ళండి నేను ఇక్కడే ఉంటున్నానని చెప్పాను హీ విల్ నాట్ గో బ్యాక్ హీ స్టేట్ బ్యాక్ కాబట్టి బోధ అనేది తన స్వరూపాన్ని తెలుసుకోవడం కూడా అలా ఇట్ ఈస్ స్పంటేనియస్ యు కమ్ టు నో అఫిట్ అంటే అంతేగాని నాకు తెలియలేదు ఈ పైన తెలిసిపోతుంది నేను ఇంకా తెలుసుకోవడం తర్వాయి అని నువ్వు లెక్కలోకి వేస్తున్నంత కాలము ఈ అకౌంట్లకి చిక్కేది అది కాదు అర్థమైందండి కథ అర్థమైందండి కాబట్టి యూ హెవ్ టు వేకప్ ఇన్ టు దట్ విషన్ యు హెవ్ టు వేకప్ దెన్ నా యు వేకప్ నా యు ఆర్ ఇన్ దట్ విషన్ ఆల్రెడీ యూ నో దట్ సా సో ఇప్పుడు తెలుసుకునేం చేయాలి కాబట్టి ఏది చేయాలి ఆ ప్రజ్ఞానము అనేది నా స్వరూపము అని తెలుసుకోవాలి పాఠం చదువుకుని ప్రజ్ఞానము అనేది నా స్వరూపము దాని పరిస్థితి ఇది అది తెలియబడేది కాదు అని చక్కగా తెలుసుకోవాలి తెలుసుకుని అలాగా సైలెన్స్గా ఆ ప్రజ్ఞానంలో ఉండిపోవాలి తెలుసుకోవడం శ్రవణం మననం ప్రజ్ఞాన స్వరూపుడే ఉండిపోవుట medidhyasana. You are already Brahma. You can declare to yourself. You should declare to yourself. Chidamanda rūpah shivoham shivoham. Me no one bhakti no bhagamantariki, a union no asangamam, aipoban, sāgana-sangamam, laupala, aipoban. Nadi khrashtāntamula yekka tātpariya madhe. He nadilu vāt illo srāna lū, vāti udgama-sthāna niki valladamu, vāti saṅgama niki valladamu, ఇదంతా కూడా ఈ లోపల ఆ ప్రక్రియ అయిపోవాలి అని సూచించటం కోసమే పెద్దలు వీటిని పెట్టారు వాటిని చూసి మనం నేర్చుకుని తెలుసుకుని నిద్ర అజ్ఞాన నిద్ర నుంచి బయటపడిపోవాలి నుధ్యతే మోధో బోద్ధ్యదీస్ అతికే బోధస్తేక్షోధమాత్రం త్రహ్మా ీర్బ్రహ్మనిశయ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదశతే పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్య ఓం శాంతిశాంతిశ్శాంతి